నేను చేస్తాను స్టార్టింగ్ స్తోత్రం నైనా పరిశుద్ధుడా మై మొన్నతుడ జీవంగల ప్రభా నీకే వందనాలు ప్రభా నిన్న నేడినంతరం ఏకరీతే ఉన్న తండ్రి నీకే స్తోత్రంలో అబ్రహం ఇస్సాకి యాకప్పులు దేవ నా దేవానికి వందనాలు ప్రభావ ఇచ్చిన సమయం బట్టి నీకే స్తోత్రం చెల్లిసినాం తండ్రి ఏసుప్రభ రాత్రి కాలం మంది ఏసుప్రభ కూడిన ప్రభ ఇద్దరు ముగ్గురు నా అక్కడ ఉంటున్నారు ప్రభ మా మధ్యలో ఉన్న తండ్రి అందరు బట్టి నీకే స్తోత్రంలో చెల్లిసినాం రాణ బిడ్డ తొందరగా నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి మరి రాణ బిడ్డల ఎక్కడ సేవలో మన ప్రతి దాంట్లో ప్రభ మీరే తోడై నడిపించి విజయాన్ని దైచండి ఎక్కడైతే అడుగు ప్రాంతంలో ప్రభ అక్కడ గొప్ప విజయాన్ని దయచేసి సేవలో బహుబలంగా మీరు వాడుకోండి వాళ్ళని దీవించండి ఆశీర్వదించండి ప్రభ కుటుంబాలంతా ఇంకా సంపూర్ణ రక్షణకు మార్గం నడిపించి రాకడాకే సిద్ధపరచుకోండి దేవా ఇచ్చిన రాత్రి కాలం బట్టి నీకు ఒక వందనాలు ప్రభావ ఏసు ప్రభా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు అయినా ఏసు ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని బలపరచండి నీ స్వరాన్ని విన శక్తి మాకు దయచేయండి ప్రభావ వినగన చెవులు హృదయాన్ని మాకు దయచేయండి దేవా ఏసు ప్రభా నీకు వందనాలు దేవాక్యానికి విధేత కలిగి మేము జీవించాలా లోపడాలా దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రభ మీరు సహాయపడండి ప్రభావి రాత్రి కాలం మందు ఈ ఆత్మ నటిపు మరిగా చేసి రాకడకేమో మనందరినీ సిద్ధపరచుకోమని నజడనే శుకుసమడి వేడుకుట్టిన ఆమ్ తండ్రి ఆ జగతి పునాదులు వేయ బడకముంది ఉన్న దేవుడు ఆది సంబూతుడు జగతి పునాదులు వేయబడకముంది భూమ్యాకాశము చేయబడకముంది ఉన్న దేవుడు ది సంబూతుడు ఉన్న దేవుడు ఆది సంబూతుడు జగతి పునాదులు వేయబడకముందే పుడి సిటిలో నలములను కొలిచిన వాడితడు పర్వతములను త్రాసులు వాడితడు గుడి సిటలో నలములను కొలచిన వాడితడు పర్వతములను త్రాసులో తూచిన వాడితడు శూన్యములో నోతులను నిలిపిన వాడితడు నిలిపిన వాడితడు కొల పాత్రలోన భూమిని కొలిసి వాడితడు కొల పాత్రలోన భూమిని కొలిసి పోసిన వాడితడు జగతి పునాదులు వేయబడక ఉందే కోవానిది తం ప్రాహ శోభో మా చుత్రం సమాన్ కు గర్భసంభవంధర్మీ సమాగత అహం షిహనా అహం మా శాలి నామా తెలిపిన దైవసు తుడిగితడు పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు శాలి వాహనుడు తెలిపిన దైవసు తుడిగితడు పురుష సూక్తమే రుషుడితడు ఆర్య ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు ఆర్య ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు కన్య ఎందు జన్మించిన ఏసునామదారి ఇతడు కన్య ఎందు జన్మించిన ఏసునా జగతి పొలాదులు వేయబడకముంది భూమి ఆకాశము చేయబడకముంది ఉన్న దేవుడు ఆది సంబూతుడు ఉన్న దేవుడు ఆది సంబూతుడు ప్రార్థిస్తున్నాం పరశుద్ధర బగుదేవ మీకు వననాలైన మహోన్నత రఘు మా తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావ ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించి ప్రభు ప్రతి క్షణము ఓ మీ సన్నిధిలో సమయం గడపలాగని అవకాశం ఇచ్చినారు మీ రక్తంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభావ మిమ్మల్ని ఘనపరచాలా స్థుతించాలా మీ నామాన్ని తన్మాలి మేము ఓ ఉన్నత స్థితికి లేవని తాల ప్రభావ మేము ఈ లోకంలో ఉన్నాం నైనా కాబట్టినైనా దేని విషయంలో మేము భయపడకుండా చింతకుండా సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రభావ మీ యొక్క నామాన్ని మేము ఉచ్చరించాలి అనేకుల జీవితాలలో అది అనేకుల జీవితాలలో వెలుగును తీసుకొని వస్తుంది ప్రభావ కాబట్టినైనా ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నారు కాబట్టి మేము వెలగాలనైనా అటువంటి జ్ఞానాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా తీర్మానాన్ని అనుగ్రహించండి మేము తీర్మానం చుకొని ముందుకు పోలాగానే సహాయపడండి ప్రభావ నులివెచ్చిన జీవితంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం నైనా ముఖ్యంగా తండ్రి సాయంత్రం సమయం మీ వాక్యాన్ని ధనించండి మేము ఆశపడుతున్నాం మా మా జీవితాలను సరిచేయండి ప్రభావ మేము ఎక్కడ తప్పిపోతున్నాం చూపించండి సంపూర్ణతను నడిపించండి ప్రతి చోట మీ యొక్క మిమ్మల్ని నీతి సత్యని ప్రకటించేలాగా ప్రభా ప్రయాసపడే నీకులను మీ చింతకు తీసుకొని రావాలా కేవలం చెప్పడమే కాదునైనా వాళ్ళ తీర్మానం తీసుకునేంతవరకు మేము విడిచిపెట్టద్దు ప్రతి ఆత్మని పరిశీలించి తని స్వీకరించాలా ఆత్మని మీ చింతకు నడిపించాలా అందు నిమిత్తం నడిపించమని ప్రార్థిస్తున్నాం నూతనంగా అభిషేకించండి మీ మహిమార్థంగా నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంన తండ్రి ఆ ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఇది లాస్ట్ డే ట్వంటీ సంవత్సరంలో సరే మనకు తెలుసు కేబిపీఎంలో మనము దినంలను మాసంలో ఉత్సవ కాలంలో సంవత్సరంలో ఆచరించమని ఎందుకంటే గళితుల రాష్ట్ర పత్రికలో పౌలు అది చూపించింది వీటిని ఆచరించే వాళ్ళు వారి రక్షణ పోగొట్టుకుంటారేమో అని భయపడుతున్నా అంటాడు దళితుల రక్షణ పత్రికలు చూపించిన కొంత కాలం కిందట కాబట్టి వీటిని దేన్ని మనం ఆచరించాం సరే ఎందుకు ఆచరించద్దు బ్రదర్ ఆ రోజు మనము దేవునికి వదనాలు చెప్తున్నాం కదా అని మనుషులు సమర్థిస్తూ ఉంటారు నాతో చాలా అనేక పర్యాలను చూసినాను ఉదాహరణకి దినంలో ఆచరించద్దు అంటే ఎన్ని దినాలనే మనకు చెప్పండి తర్వాత సంవత్సరాలు యానివర్సరీస్ అంటాం మరి లేకుంటే నూతన సంవత్సరాలు అంటాం మనము దినాలని ఆచరించాం ఎందుకంటే మనం ఆచరించేది ఏశరావుని కదా సరే మరి పాత నిబంధన కాలంలో ఎందుకు వాళ్ళు ఆచరించడం అంటే ఏసురావు పుట్టేంతవరకు వాళ్ళు నీడను ఆచరించాలా ఏశరావు వచ్చినాక నిజస్వరూపాన్ని వెంబడిస్తాం మనం నీడని ఎందుకు వెంపడిస్తాం అది అవమానం చేయడం కదా నిజస్వరూపం వచ్చినప్పుడు నీడను ఎందుకు వెంబడిస్తాం అది అవమానించడం ఆయనని నేను అవమానించలేదు అందుకు నేను తీర్మానించుకున్నాను నైంటీ టూ నుంచి నేను ఏ దినాన్ని ఆచరించలేదు ఏ దినానికి నేను ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే దినానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు కొంచెం కష్టం చేసుకోవడము దినములు మాసములు అంటే అమావాస్యలు ప్రతి నెల వచ్చాడు ఫుల్ మూన్స్ కాబట్టి దినములు మాసములు దినములు అంటే మనకు తెలుసు యానివర్సరీస్ ఈ దినము ఆ దినము మంచి దినములు ఇవి ఆచరించేదంటే ఇది ఈరోజు మంచి దినమని పెళ్లిళ్ళు సెటిల్ చేసుకుంటారు మనుషులు కాబట్టి మంచి దినమని తర్వాత యానివర్సరీస్ అని లేక బర్త్డే మ్యారేజ్ డే ఇట్లా ఉంటాయి సృష్టి పూర్తిలని ఇట్లన్నీ రకరకాలన్నీ క్రియేట్ చేసుకోవాలంట మనుషులు వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కానీ మనం ప్రతి దినాన్ని ప్రభుకి సమర్పించుకుంటాం ప్రతి దినము ప్రభు మనకి ఇచ్చిన విషయానికి వందనాలు చెప్తూ ఉంటాం వాటిని ఆచరించే వాళ్ళ ప్రాబ్లం ఏందో నేను చెప్తాను చూడండి ఎప్పుడు నేను చెప్పాలి అంత దీర్ఘంగా ఓపెన్గా ఈ దినంలను ఆచరించే వాళ్ళు ఉత్సవ కాలంలో అంటే ఫెస్టివల్స్ అంటారు ఇంగ్లీష్లో ఉత్సవ కాలంలో ఆచరించే వాళ్ళు సంవత్సరాలను ఆచరించేవారు మాసంలో ఆచరించేవారు వీళ్ళందరూ క్రోనోస్ టైమ్స్ లో చిక్కబడ్డరు అన్నట్టు అంటే కాల చక్రంలో వీళ్ళు ఆ చక్రంలో కొట్టుకుంటా పోతూ జీవితాంతం ఆ చక్రము వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్తూ అంటే ఈ టైము నిన్ను లాక్కొని పోతూ ఉంటుంది టైము నీళ్ళు అనుకోండి ఒక వరద అనుకోండి అది నేను కొట్టుకపోతుంది ఎందుకు కొట్టుకపోతుందంటే నువ్వు చచ్చిన చావు చాపవు కాబట్టి అదే నువ్వు బ్రతికిన చాపవు అయితే ఏమవుతుంది టైంకి వ్యతిరేకం లభడతావు నువ్వు అది నేను ఎన్నిసార్లు చెప్పినాడు గతంలో నీ వయసుకి తగినట్లు నువ్వు జీవిస్తావా లేక నీ వయసుకు మించి వృద్ధుల కనిపిస్తావు వృద్ధుల కనిపిస్తావా క్రోనోస్ అంటే ఈ టైంలో చిక్కబడ్డ వాళ్ళందరూ త్వరగా ముసలాళ్ళు అయిపోతుంటారు నువ్వు చాలా పెద్దవాళ్ళలా కనిపిస్తావు పెద్దదానిలా కనిపిస్తూ ఉంటావు ఎప్పుడైతే నువ్వు నీ క్రోనోస్ ని కైరోస్కి అప్పగించినావు కైరోస్ అంటే పర్లు ఆత్మీయ సమయం అంటాం ఆత్మీయ టైం అంటాం పర్లకొపు టైం అంటాం అంటే ఏదైనా టైం అంటాం దాన్ని రీతికి చెప్పాలంటే ఏదైనాలో ఉండే ఆ టైం ఎప్పుడైతే మనుషులు పాపం చేసిండ్రో వాళ్ళు క్రోనోస్లో పడిపోయారు చిక్కబడిండ్రు అప్పుడు ఆయన అన్నాడు నీ ఆయుష్ ఇంతే అని డిఫైన్ చేసిండు మనం చూస్తాం ఆది కాండంలో నరుణ ఆయుషింతే అనేసి పాపం వలన ఆ టైంలోకి చిక్కబడ్డినారు ఆ టైంలో చిక్కబడం వల్ల ఏమవుతుందంటే ఆ టైము ఒక సైకిల్ ముగించేటప్పటికి దాని ఎదురుగా దుష్టుడు ఉంటాడు దాని పేరే మృత్యు మృత్యు ఒక ఆత్మాని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన అది శత్రువు కూడా నేను మీకు చూపించిన కాబట్టి చివరి శత్రువు అది లాస్ట్ ఎనిమి అని ఉంది కాబట్టి చివరి శత్రువు మరణం అది ఎప్పుడు వెయిట్ చేస్తూ ఎప్పుడు వీడు ఈ టైంలో చిక్కబడి నా దగ్గరికి వస్తాడు అనేసి ఎప్పుడైతే నువ్వు ఆ టైంలో నుంచి బయటకు వస్తావో వానికి నువ్వు దొరకవు అన్నట్టు నిన్ను చూస్తే భయపడాలన్నట్టు నువ్వు నీ తీసుకొని పోవాలంటే కష్టం అది నేను కొంతకాలం కింద చూపించిన మీకు మోషే మరణించే టైంకి ఆయనని ఆయన ముట్టాలంటే మృత్యు ఆయన దగ్గర రాలేకపోయింది ఎందుకంటే ఆయన ఆయన ఆ ప్రభు యొక్క మహిమలోనికి అడుగుపెట్టిండు కాబట్టి ఆయన దగ్గరికి మృత్యు రాలంటే భయపడుతుంది అది నేను చూపించిన గతంలో కాబట్టి ఆయన ఆయన ఆయన శరీరము వెలుగుమయం అయిపోయింది కాబట్టి ఆయన కింది దిగొస్తుంటే ప్రకాశంగా ఉన్నాడు ఆయన చూడలేకపోయినారు మనుషులు కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది అంతా పవర్ఫుల్గా ఉండేమోషే కాబట్టి ఆయన ఆ కైరోస్లకు వెళ్ళిపోయింది కైరోస్ అంటే పర్లోకప్పు సమయం సమయం సమయం అని చెప్పడానికి వెళ్ళేది పర్లోకప్పు స్థితి అన్నట్టు సూచనలు వాటిని కైరోస్ సిచ్యువేషన్ మూమెంట్స్ అంటాం వాటిని ఇక్కడనేమో క్రోనోస్ టైం అంటాం కాబట్టి ను క్రోనోస్ టైంలోకి వెళ్ళి బయటికి రావాలంటే ఇవి పాటించొద్దు ను. ఇప్పుడు నేను ఇంత ఇంత బాహటంగా నేను ఎప్పుడు చెప్పలేదు ఈరోజు చెప్తున్నాను అన్నట్టు నువ్వు త్వరగా నీ ఆయుషు క్లోజ్ చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే నువ్వు క్రోనోస్లు ఇరుకాలా లేదు నేను దీర్ఘ చేత తృప్తి పరుస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలా నాకు అనేకమైన పనులు అప్పగించబడ్డాయి ఎన్నో తరాలని నేను ప్రభు నడిపించాలా ఎంతోమందికి ప్రభుని చూపించాలా అన్న తీర్మానంలో నువ్వు ఉంటే మటుకు నువ్వు కైరోస్లోకి వెళ్ళిపోతావు నీ కైరోస్ నీ కైరోస్ మూమెంట్స్ ని నీ క్రోనోస్ ని క్రోనోస్ ని అది మింగేయాలా అట్లా నువ్వు దాన్ని సమర్పించాలి నేను నేను ఉదయం పుట్టలు వేసిన వాడాలి ప్రార్థన చేస్తాను నా ని కైరోస్ కి సమర్పిస్తున్నాను ప్రభు అనేసి అప్పుడు ఏమవుతుందంటే నువ్వు వృద్ధులా కనిపించవు నువ్వు వృద్ధురాల కనిపించవు నీ ముఖం మీద ముడతల్లు ప్రతి ముడత ఒక ఆత్మా అన్న విషయం గ్రహించినప్పుడు నువ్వు నీకు గ్రహిస్తే ఈ సత్యాన్ని అప్పుడు తెలుసుకుంటావు ఎంత ఆలస్యమైపోయింది నా లైఫ్లోని నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉందంటే ఆ అనారోగ్యము ఒక ఆత్మ అదొక మృత్యు ఆత్మ మృత్యు పంపించిన ఆత్మ అది త్వరగా వాడిని వాడిని త్వర త్వరగా వాడి కాలం ముగించుకొని నా దగ్గరకు వచ్చేలాగానే అది స్పీడ్ అప్ చేయి వాడి క్లాక్ వాడి క్లాక్ స్పీడ్గా తిరగాల అని ఆ మృత్యువు వాడు వాణి దూతాన్ని పంపిస్తాడు మరణ దూతాన్ని పంపిస్తాడు అది నీ శరీరంలో చి కూర్చుంటే ఏ డాక్టర్ని నేం చేయలేడు ఎందుకంటే డాక్టర్లకి ఏమి తెలియదు పాపం వాడికి ఈ లోకపు జ్ఞానం తప్ప ఆ ఆత్మీయ జ్ఞానం సున్నా అన్నట్టు కాబట్టి వాడు ఎట్టి పరిస్థితులు మనకు సాయం చేయలేరు అన్నట్టు పరమ డాక్టర్ ఒక్కడు యేసు ప్రభు తప్ప ఎవరు నీకు నాకు సాయం చేయలేరు కాబట్టి నువ్వు ఆ మృత్యు దూతని నీ దగ్గరికి రానియకుండా ఉండాలంటే నువ్వు ఈ లోకపు బబిలినియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ టైమ్స్ ని నువ్వు పాటించొద్దు నేను ఎట్టి పరిస్థితులు చూడను రాశి ఫలాలు చూడను సన్ సైన్స్ మూన్ సైన్స్ వాటిని నేను చూడనే చూడను అవన్నీ దురాత్మలు అవి అవన్నీ ఉన్నాయో రాశి ఫలాలు ఆ అవన్నీ దురాత్మలు వాటిని నువ్వు చూసినావంటే నీవు అందులో పోయి చిక్కుతావు అన్నట్టు ఆ టైంలో నేను అందులోకి వెళ్ళి బయటకు వచ్చేసిన ఆ టైంలో నుంచి ఎప్పుడు కూడా మీకు ఒప్పరిగా అట్లా ఆ ఎందుకంటే ఆ దశ వరకు ఎదగకపోతే వీటిని మీరు గ్రహించలేరు ఏదో చెప్తున్నాడు బ్రదర్ ఏదో చెప్తున్నాడు వెనకడికి ఒక బ్రదర్ అనేటడు మనతో పాటు సేవకొచ్చేవాడు ఇంకో బ్రదర్ బ్రదర్ అన్నీ ఏదో చెప్తున్నాడు కానీ అది కరెక్టే అనిపిస్తుంది నా తలకైతే ఎక్కుతలేదు అంట ఎందుకు అంటే ఆ రోజుకి ఇంకా మీరు ఎదగలేదన్నట్టు ఆ అంశంలో మీద ఆ వాక్యంలో ఈ రోజుకి మీరు అంత ఆ స్థితికి ఎదిగినరు మనం చెప్తా ఉంటాం పౌలు అన్నట్టు మీరు ఇంకా పసిపిల్లలే పాలు దాగే దశలు ఉన్నారు ఎప్పుడు కట్టి పదార్థాలు మీరు తింటారు అని కానీ నేను మీరు ఇంకా గట్టి పదార్థాలే తింటారా ఒక దశలో రాళ్ళు కూడా తిని జీర్ణించుకుంటే శక్తికి నువ్వు ఎదగాల స్థితికి నువ్వు ఎదగాలని అంటే అంత అంత అతి అతి శ్రేష్టమైన స్థలానికి నువ్వు ఎదగాల అది చూపిస్తా చూపిస్తాను మీకు ఈరోజు ఆ వాక్యాలు కాబట్టి మీరు దినంలోనూ మాసంలోను ఉత్సవ కాలంలోనూ సంవత్సరంలోనూ ఆచరించంతు అని బౌల్ పౌలు ఎందుకు చెప్పింది దాని రాష్ట్ర పత్రికలు అది ఆ రోజుల్లో నేను చెప్పిన అది విగ్రహారధన ప్రతి దినానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఏసులోని పక్కకు పెట్టినట్లు నీ బర్త్డేకి నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఏసులోని పక్కకు పెట్టినట్లు నీ యానివర్సరీకి నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీ మ్యారేజ్ డేకి నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఏసు ప్రభుని నువ్వు పక్కకు పెట్టినట్లు నా లైఫ్లో నేను ఏవి కూడా ఏసుప్రభుకి ఆపోజిట్గా నిలబెట్టలే వాటి అన్నిటినీ పెట్టకూపగా ఎంచుకున్నాను నేను ఈ రోజు కూడా అవి ఏవి చేయలేదు చేసేవాడిని ఎప్పుడు అడ్డగించలేదు ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలే కేక్ కోసుకుండేవాడు పసిపిల్లడు అంతే కాబట్టి నువ్వు పసిపిల్లని పసిపిల్లలానే ట్రీట్ చేయాల కానీ నువ్వు ఆత్మీయ స్థితికి ఎదిగితే ఇవి ఈ గట్టి పదార్థాలు జీర్ణించుకొని నువ్వు శ్రేష్టమైన ఆత్మాని పొంది ఉండేవాడు అటువంటి శ్రేష్టమైన ఆత్మ అతి శ్రేష్టమైన ఆత్మ నీలో ఉండేది ఈ దినం ను వల్ల నీ శర్రం కృషించిపోయి ఆరోగ్య పాలైపోయి నీ ఆయుష్ తరిగిపోతుంది కానీ ఈ దినం నువ్వు తీర్మానించుకో నువ్వు రివర్స్ చేసుకో నేను ఛాలెంజెస్ చెప్తున్నాను అనేక పర్యాలు రివర్స్ చేసుకోవచ్చు మీరు మీ డిసీజెస్ ని రివర్స్ చేసుకోవచ్చు ఆ మృత్యువు ఆ దేవత లేక దూత అది విడిచిపెట్టాల్సింది ఈ రోజు ఈ సత్యం నీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా వాడు అక్కడ భరించలేడు ఎందుకంటే ఎప్పుడైతే ఈ సత్యం బయల్పరచబడుతుందో ఆ వెలుగు ప్రకాశము అగ్ని నీ తల నుంచి వరకు వెళ్ళిపోతుంది ఎక్కడ చెప్పింది చెప్పండి మన ప్రభు నీ కన్నే దీపం అన్నాడు నీ కళ్ళే దీపం ఎవరు చెప్తారు దాన్ని మత్త స్వార్థులు ఎక్కడ ఉంటుంది నా జ్ఞాపకం లేదు దేహము నాకు దీపము కన్నే ఉంటుందండి చూస్తున్నాను ఇరవై ఇరవై రెండో వచ్చింది అమ్మ చదువు ఇప్పుడేముందంటే ఇరవై దేహమునకు దీపం దేహమునకు దీపము కన్నే కనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహం అంతయ్యూ వెలుగుమయమైనా ప్రతి రోగాలు నిన్ను విడిచిపెట్టిపోవాల్సిందే ఇంకా ఏ రోగం నీ దగ్గరికి రావదు అది రోగమే కావచ్చు మానసికమైన రోగమే కావచ్చు మనకు తెలుసు మానసికమైన రోగాలు ఎన్నో ఉంటాయి ఒకటి కాదు రెండుగా ఎన్నో వందల కేసులు ఉంటాయి అవి మెంటల్ ప్రాబ్లమ్స్ అవన్నీ నీ దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతాయి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లము ఒక దూత మరణదూత స్కిజోఫ్రీనియా యాంగ్జైటీ టెన్షన్ డిప్రెషన్ ఇవన్నీ మరణదూతలు ఇవి నీ ఆయుష్ని దించి పడేస్తా ఉంటాయి డయాబెటీసు హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్స్ క్యాన్సర్ ఎయిడ్స్ ఇవన్నీ మరణదూత అనుచరులవి వాడు పంపించిన ఆత్మలవి అవి గజగజ గజ వనకాల నీ దగ్గరికి రావాలంటే కానీ ను దురదృష్టం ఏంటంటే నువ్వు కన్ను మూసుకున్నావు ఇంతకాలం నీ కన్నుని తెరుచుకొని దేవుని వాక్యం పక్కకుండా అది నీ కన్నులో నీ కన్నులులో నుండి దేవుని అగ్ని లోపలికి వెళ్ళిపోయాడుది నీ శరీరాన్ని మొత్తము మొత్తం అది వెలుగుమయంగా చేసాడుది వెలుగుమయం చేస్తే రోగాలు ఆ మరణ దూత ఉంటుందా వాడు వారు పరిగెత్తాల్సిందే పారిపోవాల్సిందే మీకు తెలిసిపోయింది నీకు మరణ దూత మీద అధికారం ఇచ్చిన దేవుడు ఎందుకంటే శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిన కాబట్టి ఈ అనుభవం కూడా పోకపోతే నువ్వు ఏదో మెకానికల్ క్రిస్టియన్ లైఫే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం చెప్పబడ్డ విధానాలుగానే ఉంటాయి బోధ మార్పు చెందద ఎందుకు నీ యొక్క నీ యొక్క సాక్ష్యము ఈ వాక్యానికి ఆధారంగా లేదు ఈ వాక్యానికి అనుగుణంగా లేదు కాబట్టి నీ శరీరానికి వెలుగునిచ్చేదే నీ కండ్లు కాబట్టి నీ యొక్క శరీరం నీ యొక్క శరీరం మంచిగా ఉండాలంటే నీ కండ్లు మంచి ఉండాలంటాడు పరిశుద్ధంగా ఉండాలంటాడు లేకపోతే నీ శరీరంలో నుంచి చీకటి తీసుకుపోతుంది అది తర్వాత మనకు తెలుసు ఈ ప్రకృతి సహజమైన కన్నుల గురించి నేను ఎప్పుడు మాట్లాడాననే ఆత్మీయ కన్నుల గురించే మాట్లాడతానండి ఈ ప్రకృతి ప్రకృతిమయమైన కన్నులు బహు డేంజరస్ కన్నులు ఎందుకంటే ఎప్పుడైతే పాపం చేస్తుండ్రో వారి కండ్లకి ఆ యొక్క ఏమంటాం పొరలు వచ్చేసినాయి ఏదైనా తోటలో కండ్లు తెల్లగా ఉండేది పాపం చేస్తుండ్రో నల్లగా అయిపోయినాయి నల్లగుడు వచ్చేసింది నల్లగుడు రావడం వలన పొరలో చూడలేకపోతున్నారు దేవుదూతలను చూడలేకపోతున్నారు దేవునితో చూ దేవుని చూడలేకపోతున్నారు కాబట్టి నీ శరీరము వెలుగుమయం కావాలా ఎటువంటి రోగాలు ఎటువంటి అపవిత్ర ఆత్మలు అక్కడ నివసించడానికి వీల్లేదు అది ప్రభు యొక్క నివాస స్థలం అది ఆయన నీ హృదయంలో నివసించాలనుకుంటున్నాడు ఎట్లా ఉండగలడు నీ కనులు అపవిత్రమైన జీవితంలో జీవిస్తుంటే కాబట్టి మోహపు శరీర వ్యామోహాలు శరీర కోరికలు లోకాశలు అంటాం కదా నేత్రాశలు అంటాము ఇవన్నీ నీ శరీరంలోకి చీకటిని తీసుకొస్తాయి అప్పుడు చీకటి సమూహాలు అన్నీ వచ్చి కూర్చుంటాయి అందుకు రోగాలు వస్తాయి వాటి నుంచి విడిచిపెట్టాల త్వరగా విడిచిపెట్టాలి అందుకే నేను చెప్తా ఉంటాను కంటిన్యూస్గా మీరు ఎంతసేపు ప్రార్థనలో కూర్చోగలిగితే భాషలలో ప్రార్థించగలిగితే అంత వెలుగుమయం కూడా తయాలగలను ఎందుకంటే భాషలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మర్మంలోని కాబట్టి ఈ మర్మాలని అర్థం కావాలంటే వెలుగుమయం కావాల కబటి ఈ చివరి సమచం సరే మనం వాటిని నమ్మము చివరి దినం అనేసి లోకం అనుకుంటుంది ఒక రీతిగా ప్రకృతి సహజంగా మనం ఉన్నా కానీ ఈ కాలం ముగిస్తుంది కాలం ముగించినాక నెక్స్ట్ ఎట్లా బ్రతకాల బ్రదర్ నెక్స్ట్ ఏంది నా పరిస్థితి అని అంటా ఉంటారు మనకి తెలుసు దేవుడు ఎప్పుడో చూపించిండు మనం ఉంటుంది దుర్దినములు దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనియాక సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు సద్వినియోగం ఎట్లా చేసుకుంటారు చెప్పండి లోకాతీత్తంగా జీవిస్తే చేయలేం లోకాతీత్తంగా జీవిస్తే ఆయుషు తగ్గిపోతుంది ఆత్మీయ జీవితంలో జీవిస్తే నీ ఆయుషు కొనసాగుతుంట పొడు పొడుగుతుంది నువ్వు కదా మరణం మీద విజయం పొందిండే దేవుడు కాబట్టి దాన్ని ఉడగొట్టేసిండి శిలం మీద లేకపోతే అది బహు డేంజరస్ ఆత్మ అది అది పట్టిందంటే తీసుకొని పోయేంత విడిచిపెట్టదు అందుకు హాస్పిటల్ పోతే ఐసిల్లేకపోతే ఎందుకు రారు మనుషులు అంటే అది కారణం మరణ దూతావనం పట్టి ఉంటుంది కాబట్టి శరీరం బాగున్నప్పుడు జీవితం బాగున్నప్పుడు నువ్వు ప్రభుని ప్రభు సన్నిధిలో సమయం గడపడం నేర్చుకోవాలి ప్రభావ నా పట్ల నీ కనికరం చూపించినాయనా హ్యావ్ మర్సీ అపాన్ మీ నా మీద నీ ఒక్కరు కనికరం చూపించినయన ఆ తొలగించద్దు ప్రభు అని ప్రార్థిస్తాడు దావిద్రాజ్ కనికరించి ప్రవ్వ నన్ను ఆ కనికరం లేకపోతే ఒక క్షణమే బ్రతకలేని ఈ కాబట్టి నాకు బహు అవసరం నైనా అన్న ప్రార్థన మనకు అవసరం ఈరోజు తర్వాత గళితులు రాసిన పత్రికలో పౌలు ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏంటంటే ఆరవ అధ్యాయము ఏడవశంలో మోసపోకుడి అని చెప్తా ఎప్పుడు తెలుసుకున్నావు మోసపోయినవంటి నువ్వు మోసపోయినవని ఎప్పుడు తెలుసుకుంటావు నీ కనులు వెలుగు లేదు కాబట్టి న్ని కనులు వెలుగొనింటే నువ్వు గ్రహించేదాన్ని వీటన్నిటిని గ్రహించబడవు దీన్ని మనుషుడు దేవుడు మోసపోకడి దేవుడు వెకరింపబడ్డాడు మనుషుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కొయ్యును కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు సాధారణంగా విత్తడం అనేది నువ్వు ఏమి విత్తుతున్నావో అదే పంటను వస్తావు నువ్వు ప్రకృతి సహజమైన పంటని విత్తుతున్నావా అదే కోసుకుంటావు ఆత్మీయమైన పంటను విత్తున్నావా అదే కోసుకుంటావు ఈరోజు అదే తేడా ఈ లోకస్తులకు మనకి మనము ప్రకృతి సహజమైన పంట కొరకు ప్రయాస పడతానే అంటే డబ్బులు సంపాదించుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా అని ఎప్పుడు మనం ప్రయాసపడం మనం ఏం ప్రయాసపడతామంటే మన దగ్గర ఉన్న డబ్బుని దేవుని సేవలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం నాటుతూ ఉంటాం ఎందుకంటే దేవుని పెట్టిన ఈ యొక్క విధానం ఇది ఈ యొక్క ప్రిన్సిపల్ అంటాం ఈ యొక్క గైడ్ లైన్ లాగా నువ్వు నాటకుండా నువ్వు వితనం నాటకుండా పంట ఎలా ఈ లోకస్తులలో చాలా మంది పిచ్చలు ఉంటారు ముఖ్యంగా ఎక్కువ చదువుకున్న వల్ల నేను గమనించిన ఇది చదువు రానోడేమో కోటీశ్వర అయిపోతుంటాడు చదువుకున్నాడేమో ఏనాడి ఏనాటి కూడు అనాడే ఆ రోజు సంపాదించుకొని ఆ రోజు వంటలు వండుకొని తిన్నట్టే ఉంటుంది వాడి జీవితం అంతా కష్టపడి సంపాదించుకొని వచ్చి కన్నీళ్లతో వాడు ఆహారం పొందుకుంటుండనుంది వాక్యం నేను కానీ తన బిడ్డలకి మనకు మటుకు దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి మనము మోసపోయిన వాళ్ళం కాదు మనం నాటుతున్నాం ఎక్కడ నాటుతున్నాం మనకు తెలుసు దేవుని సేవా పొలంలో నాటుతున్నాం అందుకు ఇది మనం ఆత్మీయ స్థితిని ఎన్నిసార్లు మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలి ఇవి ఎన్నిసార్లు చెప్పబడింది కూడా మనకి ఏంటంటే నువ్వు నాటకుండా ఎప్పుడు పంటని ఆశించలేవు విత్తనం నాటకుండా ఎట్లా లాభం పొందుకుంటావు నాకు అర్థం కాదు సేవా పరిచయలో కొన్ని సంవత్సరాల నుంచి నేను చెప్తాను నీకందరికీ ప్రకృతి సహజంగా కూడా అది విధం ప్రిన్సిపలే ఉదాహరణకి నువ్వు పని చేయకుండా డబ్బులు ఎట్లా సంపాదించుకుంటావు కష్టపడకుండా నీకు ఫలం ఎట్లా ఆత్మీయ స్థితిలో కూడా అంతే నీకు అనుగ్రహించిన విత్తనము దేవుడు నీకు ప్రతి నెల ఇస్తున్న జీతము ఆ జీతంలో నీ ని నువ్వు ఎక్కడ నాడుతున్నావు అంతా నీ కొరకే వాడుకుంటున్నావా ఆయన సేవా పొలంలో కూడా నాడుతున్నావా ఇది చెప్పి చెప్పి చెప్పి విరక్తి వచ్చేసింది మనుషులకి విని విని కూడా దాన్ని పక్కకు పెట్టేశానట్టు నువ్వు దేవుని సేవా పొలంలో విత్తనని నాటకుండా దేవుడి నుంచి నువ్వు ఏం ఆశించలేవు ఏమి పొందుకోలేవు ఎందుకు మన ప్రార్థనలకి జవాబులు రావు ఎందుకు మనకి స్వస్థతలు రావంటే ఇదే కారణం ఎందుకు నీ కెరియర్స్ మీ భవిష్యత్తులో ఎందుకు స్థిరంగా లేవు ఎప్పుడు ఏదో ఒక అనుమానం ఎట్లుండబోతుందో భవిష్యత్ అన్న భయం ఎందుకు వస్తుందంటే నువ్వు ఆయన సేవా ఫలంలో నాటలే నాటింటే అక్కడ ఉంది వాక్యం నాటింటే నీకు సమృద్ధిగా వితనం వచ్చేదనే సమృద్ధిగా నీకు ఫలం వచ్చేదని ఎవరైనా చదవగలరా ప్రసంగి ఎవరైనా చదవండి ప్రసంగి పదకొండవ అధ్యాయం ఆరవ వచనం ఉదయమందు విత్తనమును విత్తము అస్తమయ మందును నీ చేయి విత్తము అది ఫలించు ఇది ఫలించడం లేక రెండును సరి సమానముగా ఎదుగును నువ్వు ఎరుగవు మనం ఏం చూస్తున్నామంటే ఉదయంలో నాటం సాయంత్రం పూట ఐడల్ గా ఉండద్దు అంటున్నాడు కాబట్టి నీ హస్తాలు నాటుతనే ఉండాలా అని చెప్తున్నాడు సాధారణంగా ఉదయం అంటే అర్థం ఏంటంటే మంచిగున్న కాలంలో వెలుగున్న కాలంలో సాయంత్రం అంటే చీకటి కదా చీకటి కాలము అంటే కష్టాల కాలంలో కొంచెం కష్టమే నాటడం కానీ ఉదయం బూట అంటే మంచిగున్న కాలంలో నీకు డబ్బులున్న కాలంలో అప్పుడు నువ్వు నేను అనేక పర్యాలకు చెప్తా ఉంటాను మన బ్రదర్ సిస్టర్స్ ఏంటంటే మీరు ఎందుకు ఇప్పుడు ఒక సిస్టర్ గురించి సాక్ష్యం ఇస్తారో చెప్తే కొంచెం డిస్టర్బ్ అయింది మనుషులందరూ ఆ సిస్టరు ఇటుకలు మోస్తుంది మోసి సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటుంది ఒక సిస్టర్ ఐ మీన్ ఆమె నిలబెట్టి మాట్లాడిపించిన ఆ రోజు ఒకరోజు అన్నా మేము భూమి ప్రార్థన చేయని వచ్చింది నాకు ఆశ్చర్యం అనిపించింది మన బ్రదర్ సిస్టర్స్ మంచి మంచి ఉద్యోగాలలో ఉంటూ డబ్బులు సంపాదిస్తూ ఒక చిన్న ఇల్లు కొనుక్కోలేకపోయినారు ఆమె ఇటుకలు మోస్తూ రెండు ఇండ్లు కొన్నది ఒక ఇల్లు కొన్నది రెండు ఇంకొక ల్యాండ్ కొన్నది అది ఎట్లా సాధ్యం చెప్పండి వాళ్ళ అప్పులు చేసి కూడా చేయడం మనం సరే మనం అంటే లోన్స్ తీసుకురా చేసుకుంటున్నాం కానీ ఆమె అట్లా కాదు ఇది ఎట్లా సాధ్యం చెప్పండి వాళ్ళు నాటడం నేర్చుకున్నారు అంతే ఎందుకంటే నువ్వు కనీసం ఒక ఐదు సంవత్సరాల క్రితం నాటింటే ఈరోజు నీకు పంట వచ్చేది ఈరోజు నీ చేతిలో పంట లేదు ఎందుకంటే నువ్వు ఐదు సంవత్సరాల క్రితం ఇతనం నాటలే ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వా నువ్వు ఉపాస ప్రార్థనలు రాదు ఏ ప్రార్థనకి జవాబు రాదు ఎందుకంటే నువ్వు వాక్యపు విధానాన్ని మర్చిపోయినావు కాబట్టి నీకు నీకు సమృద్ధి పంట రావాల పంట అంటే మీరు అనుకోవచ్చు కేవలము ధనమే అనుకుంటున్నారు కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బులు అనుకుంటున్నారు కానే అది అది సంపూర్ణతకు సంబంధించింది శరీరానికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది నీ యొక్క ఏమంటాం దైవికమైన జీవితానికి సంబంధించింది సాంఘికమైన జీవితానికి సంబంధించింది నాలుగు విధాలుగా అది పంట అన్నట్టు సమృద్ధి పంట ఇస్తున్నాడు కాబట్టి అవి రెండు ఫలిస్తాయి నువ్వు ఉదయం పూట నాటినప్పుడు సాయంత్రం పూట కష్టపడినప్పుడు అవి రెండు సమృద్ధిగా ఫలిస్తాయి అని అక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనం ప్రసంగీ గురిలోని కొన్ని విషయాలని దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటాం మనం కానీ యొక్క రోజు ప్రాబ్లం ఏంటంటే మనము ఏమి నాడుతున్నామంటే సంబంధించిన విషయాలను నాడుతున్నాం కానీ ఆత్మీయమైన సంబంధించిన విషయాలను నాడతలేం గళితుల రాసిన పత్రికల ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు చూడండి ఎనిమిదవ వచనం ఆరో అధ్యాయము గళితులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంగా తన శరీరను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటలు పోయింది ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట పోయింది చూడండి ఇది పాయింట్ ఇక్కడ నువ్వు శరీరంలో వితున్నావా లేక ఆత్మలో వితున్నవా యాక్చువల్ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో లేదు బ్రదర్ ఇంగ్లీష్ లో ఏముందంటే హూ ఎవర్ సోస్ టు ప్లీజ్ దర్ ఫ్లెష్ అంటే నీ శరీరాన్ని సంతోషపరచుకోవడం కొరకు నాటుతున్నావా లేక ఆత్మాన్ని సంతోషపరచడం కొరకు నాటుతున్నావా అనుంది హూ హూ సోస్ టు ప్లెష్ ప్లీజ్ దేర్ ఫ్లెష్ ఎవడైతే తన శరీరాన్ని సంతోషపరచడం కొరకు నాటుతాడో వాడు నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటాడంట వాడికి అదే పంట పంట వస్తుందంట ఎవడైతే ఆత్మానుసారంగా వాటిని నాటుతాడో వాడికి నిత్య జీవం అనేది సమృద్ధిగా పంట అంటే దీర్ఘాయుషు నిత్య జీవం అంటే దీర్ఘ ఇష్యవే కదా ఈ లోకంలోనే కాదు యుగ నీకు ఆ మనసు ఉంటుంది అన్నట్ంటే నువ్వు ఈ శరణ విడిచిపెట్టినా కూడా నీ ఆత్మ ఇక్కడే ఉంటుంది తిరుగుతూ ఉంటుంది దేవుని సేవలో అనేట్లకు నువ్వు బలపరుస్తూ ఉంటావని హెబుల్ రాష్ట్ర పత్రికలు చూపించిన పాత నిబంధన భక్తులు మనతో పాటు ఈరోజు ఉన్నారనేష్ ఆది కాండంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఎనిమిదో అధ్యాయంలో ఏమంటాడో చూడండి మన సేవ ఎట్లా ఉండాలా క్రైస్తవ జీవితం ఎట్లుండాలా ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వష్ణంలో చదవండి మీరు ఎట్లా మీ పరిచయం ఉండాలా భూమి నిలిచి ఉన్నంత వరకు భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలములు కోతాకాలములు శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రి ఉండక మానవాణ్ణి తన హృదయంలో అనుకునే డిస్టర్బెన్స్ ఉంది నేను చదువుతాను బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఉంది నేను చదువుతాను చూడండి ఆదికాండము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ భూమి నిలిచి ఉన్నంత కాల వరకు అనుంది భూమి నిలిచి ఉన్నంత వరకు అంటే మీరు ఆలోచించండి భూమి ఎంత కాలం భూమి ఆది కాండం దేవుడు భూమి ఆకాశంలో సృజించాలని అది ఎప్పుడెవరు తెలియదు ఎన్ని వేల కోట్ల సంవత్సర క్రితమే సృజించిందని తర్వాత దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండ ఎవరు తెలియదు అల్లాడుచు ఇంగ్లీష్ చూస్తేనే అర్థం ఇంగ్లీష్లో ఏముందంటే బ్రూడింగ్ అని అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఈజ్ బ్రూడింగ్ ఓవర్ ద వాటర్స్ అనేది హోవరింగ్ ఓవర్ ద వాటర్స్ అని ఇంకొక బైబిల్లో ఇంకో ట్రాన్స్లేషన్ బ్రూడింగ్ అంటే ్రూడింగ్ అంటే ఇప్పుడు కోడి తన పిల్లల మీద గుడ్లు పెట్టుకొని కూర్చుంటారు చూడు దాన్ని బ్రూడింగ్ అంటారు హ్యాచింగ్ అంటారు కాబట్టి దేవునిక ఆత్మ బ్రూడింగ్ అంటే ఆ నీళ్ళ మీద అతను దేవునిక ఆత్మ ఏం సృష్టిస్తుంది ఏం పుట్టిస్తుంది దాని తర్వాత ఆ నీళ్ళలో నుంచి భూమి బయటకు వచ్చింది అంటే దేవుని యొక్క ఆత్మ భూమిలో నీళ్ళ లోపల భూమిలో ఏమేమో నాటిండి అన్నట్టు దాని తర్వాత ఎప్పుడైతే భూమి బయటకు వచ్చిందో అప్పుడు భూమి అన్నిటిని మొలిపించిన కాకంటే అన్ని మొలిచినాయి ఆ మట్టితో దేవుడు మనిషిని సృష్టించడం అవన్నీ మనకు తెలిసిన విషయాలే ప్రతిదీ అక్కడి నుంచి వచ్చినాయి నీళ్ళలో భూమి ఉండే భూమిని బయట తీసుకొచ్చినాక భూమి నుంచి అనేకమైన వాటిని తీసింది దేవుడు అది విధానం సృష్టి బహు ఆశ్చర్యమే వెళ్ళి చిల్లరి సో సరివహించుకోవాలని నీ హృదయంలో ఆ సృష్టి నిర్మాణాన్ని సృష్టిస్తప్పుడు దేవుడు వాటిని నువ్వు నీ హృదయంలో చూసుకో ఒక్కసారి ఎంత గంభీరంగా ఉంటుంది అది సీన్ కాబట్టి భూమి నిలిచి ఉన్నంత వరకు వ్యదకాలమును అంటే ఎవరు చెప్తారు వేదకాలం అంటే విత్తనం నాటే కాలం భూమి నిలిచున్నంత వరకు విత్తనము నాటే కాలము తర్వాత కోత కాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రి మగలను ఉండక మానవని తన హృదయంలో అనుకోనేను కాబట్టి దేవుడు అనుకున్నాడు అది దేవుడు అది నేను ఇప్పుడు చేసిన భూమి నిలిచినంత వరకు అనుకున్నాడంటే దేవుడు అనుకుంటుంది తన హృదయంలో అది ఉన్నంత వరకు విత్తనాలు నాటే తప్పదు కోత తప్పదు ఇది సీక్రెట్ అన్నట్టు కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా నీ రాబడిలో ఎంతగా దేవుని సేవలో నాటుతావు ఎంతగా నీ కుటుంబం కొరకు నాటుకుంటావు అది నువ్వు తీర్మానించుకోవాలా ను ఇప్పుడు స్టార్ట్ చేస్తే దేవుని సేవలో పొలంలో నాటడం ఒక ఐదు సంవత్సరాలకి అది ఫలం తీసుకొని వస్తూ కానీ నువ్వు ఐదు సంవత్సరాల క్రితం ఏమి నాటలేదు కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఏముండదు సున్నానే నీకు నీ దగ్గర మన గ్రూప్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా ఆచరించాల సమృద్ధి గల జీవితాన్ని నీకు ఇస్తాన్ని వాగ్దానం చేసినప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి నాటకుండా విత్తనం నాటకుండా నీకు లాభం ఎట్లా వస్తుంది నువ్వు విత్తనం నాటకపోతే నీకు స్వస్థత కూడా రాదు భయం వెంటాడుతుంటుంది జీవితాంతం ఆది కాండంలో మనం ఒక విషయాన్ని గ్రహిస్తాం ఏంటంటే అయితే ఇసాకు జీవితంలో దేవుడు ఎట్లా ఈ యొక్క విధానాన్ని నేర్పించాడు అనేది చూడండి ఒకసారి ఆదికాండము ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వర్షంలో ఏముందంటే ఇసాకు ఆ దేశం అందున్న విత్తనము వేసి చూడండి బాగా అర్థం విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశ్రవించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను చెప్పండి విత్తనం నాటకుండా దేవుని ఆశ్రమం వస్తుండేనా కాదు ఎందుకంటే దేవుని విధానం అదే నువ్వు విత్తనం నాకు నాటకుండా నువ్వు స్వస్థత పొందలేవు నువ్వు విత్తనం నాటకుండా అభివృద్ధి పొందలేవు నువ్వు విత్తనం నాటకుండా ఆర్థికంగా బరువు నువ్వు విత్తనం నాటకుండా జ్ఞానరూపకంగా అభివృద్ధి పొందలేవు విత్తనం నాటకుండా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందలేవు పరలోకపు జ్ఞానంలో అభివృద్ధి పొందలేవు విశేషమైన అద్భుతాలు విశేషమైన సేవ పరిచర్యలు నువ్వు పొందలేవు విత్తనాలు నాటకుండా ఎందుకంటే అది మొదటి నుంచి చెప్పబడ్డ విధానం అది ఆదమ్మ వాళ్ళ కాలం నుంచి దేవుడు అది నేర్పించిండు వాళ్ళకి కయ్యూనంతే నువ్వు విత్తనం నాటిం నువ్వు తీసుకొని ఫలం ఏం తెచ్చిండో మీకు తెలుసు హే అంతే తన ఫలం తీసుకొని వచ్చిండు విత్తనం నాటిండు ఫలం తీసుకొని వచ్చిండు దేవుడు దాన్ని స్వీకరించిండు నేను కై నువ్వు విత్తనం నాటిండు తీసుకొచ్చిండు ఫలం ఏం తీసుకొచ్చిండు పనికిరాన్ని వాటిని తెచ్చిండు శ్రేష్టమైన వాటిని తీసుకొని ఏ పేరు శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చిండు కాబట్టి దేవుడు స్వీకరించండు కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు దేవునికి దేవుని సన్నిధిలో నాడుతున్నావు అది సీక్రెట్ నీకు విత్తనం ఎవరు పరశుదాత్ముడు కదా కాబట్టి పరుశుదాత్మ నడిపింపు లేకుండా నీకు ఇవి కాబట్టి నీకు తెలియదు నీకు అందుకే ఉపమానాల గురించి మాట్లాడేటప్పుడు విత్తవాన్ని గురించి ఉపమానం గురించి ఒకనికి తలాంతరిచ్చిపోయిండు మళ్ళీ ఏం చేసిండ్రు ఒకనికి ఎన్ని తలం తెచ్చిండ్రు ఐదు ఒకనికి రెండు ఒకనికి ఒకటి వాటిని వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు ఫలించు తీసుకొని వచ్చిండ్రు సమృద్ధిగా కానీ లాస్ట్ వాడు ఏం చేయలేదు వాడు అట్లనే ఉంది పర్లగ రాజ్యం అంటాడు దాన్ని పోలిస్తడు దేవుడు అది ఆశ్చర్యం పర్లగ రాజ్యం ఎట్లుంది అంటే విత్తవాని గురించి కాబట్టి ఇస్సాకు ఆ సంవత్సరము విద్య నూరు రెట్లు ఫలాన్ని పొందుకోగలిగిండి అన్నట్టు కాబట్టి బైబిల్లో మనం చూస్తాం ఉపమనాలన్నీ విత్తనానికి సంబంధించినవి విత్తనం అంటే ఏంటంటే దేవుని వాక్యం అంటాడు కదా లుకాసు వార్తలో ఎనిమిది అధ్యాయాలు మనం చూస్తాం కాబట్టి ఆ విత్తనం దేవుని వాక్యం ఆ వాక్యం ఏం చెప్తుందో అది చేయడమే వితనం అంటటం ఉత్తగా వినేసిపోతే కానే కాదు అది ఈరోజు చేసిన పని మనం మనం చేసిన బలైనది ఏంటంటే సబ్ తప్ప సంవత్సరాల సంవత్సరాల వాక్యాలు విన్నాం ఏ వాక్యాన్ని నువ్వు పాటించలే అందుకు నీకు నువ్వు ఇతర నట్టలేకపోయినావు అందుకు ఇంకా నువ్వు అట్లనే అదే కాలపు జీవితంలో జీవిస్తున్నావు ఎక్కడ వచ్చిన గొంగలు ఎక్కడన్నట్టు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము ప్రకృతి సహజంగా ఎదలేకపోతున్నాము డబ్బులు కూడా పెట్టుకొని సేవ్ చేసుకొని ఏది కొనుక్కోలేని స్థితిలో ఉన్నాం ఇంకా అప్పులతోనే జీవిస్తున్నాం మనం కాబట్టి వాటి నుంచి నీ త్వరగా బయట రావాలంటే ఈ సీక్రెట్ నేర్చుకోండి అట్లీస్ట్ ఈ యొక్క కమింగ్ సంవత్సరం అన్న వీటిని పాటించడం నేర్చుకోండి అవి నేను చూపించిన గతంలో కానీ ఎవరు పాటించలేదు కాబట్టి ఈరోజు ఎట్లున్నారు అట్లనే ఉన్నారు చివరి ఒక వాక్యం చూపించి నేను ప్రాటన్ గంధంలోని వాక్యానికి మనం వెళ్ళిపోతాం రెండో కొద్ది లాస్ట పత్రికలో ఒక్కటి ఉంది చూపించి నేను ఈ వితానికి సంబంధించింది మళ్ళీ ఎప్పుడైనా మనం దీనిగా గనిస్తాం ఎందుకంటే ట్వంటీ ట్వంటీ కొంచెం టఫ్ టేస్ మనకు నేను నేను చూపించిన పోయినా వారము ఖచ్చితంగా టఫ్ టైమ్స్ ఉంటే కానీ మనకు ఉండద్దు మనకు ఉండవవి ఎందుకు ఉండవో అందుకు నేను ప్రయాసపడుతున్నాను నీ వాక్యం చెప్పడానికి మీరు ఆయన సన్నిధిలో ఆయన సేవా పొలంలో ఏమీ నాటలేదు మీరు నాటకుండా ఆ పొలంలోకి వెళ్ళి ఎట్లా తింటారు మీరు పంట కొంచెం కష్టం కదా చెప్పడం అట్లా ఆయన పొలంలో నువ్వు ఏమి నాటకుండా ఆయన పొలంలో నుంచి ఎట్లా పంటని ఆశిస్తున్నావు చూడండి రెండో కొరతలు అసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదో వచనం రెండో కొరత లాస్ట పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదోవచనం విత్వానికి విత్తనంను తినటకు ఆహారంను దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగు ఉన్నట్లు చూడండి పూర్ణ ఔదార్యము భాగ్యము కాబట్టి మీకు ఇచ్చింది కూడా విత్తనము దేవుడే అంటున్నాడు మరి దేవుడు ఇచ్చిన విత్తనాన్ని మొత్తం తినేస్తే కాబట్టి విద్యుత్నే కానీ నువ్వు విత్తనం తినలేవంటున్నాడు అది పాయింట్ అక్కడ నేను చెప్పేది విద్యువానికి విత్తనమును తినుటకు ఆహారంను దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి చూడండి విత్తనం ఇచ్చేవాడు దేవుడే మళ్ళీ దాన్ని విస్తరింపజేసేవాడు దేవుడే అయితే ఒకటే పాయింట్ ఏంటంటే అది ఎట్లా విస్తరిస్తుంది నువ్వు బ్యాంకులో వేసుకుంటే డిపాజిట్ చేసుకుంటే సేవ్ అవుతుంది విస్తరిస్తుంది నువ్వు ప్రయత్నం చేసినావు కాబట్టి ప్రయత్నం చేయకుండా తవ్వి భూమిలా పాతి పెడితే పిచ్చు కదా తర్వాత ఏమంటుండో ఈ విద్యవాణి ఏం చేస్తాడో విద్యవాణి జీవితం పెట్టుంటారు చూడండి మీరు ప్రతి విషయంలో ఇది ఒక్కటి అర్థమైతే కాల్ ఇంకా మీకు ఇంకేం అవసరం లేదు ఈ ఒక్కటి చాలు అర్థమైతే మీరు ప్రతి విషయంలో మీరు విత్తకపోతే ప్రతి విషయంలో మీకు లాభం ఉండదు అంటున్నాడు ప్రతి విషయంలో పూర్ణమైన ఔదార్యం పూర్ణమైన భాగ్యం భాగ్యం ప్రతి విషయంలో భాగ్యం ఉంటుందంట మీకు చెప్పండి భాగ్యం అంటు డబ్బేనా ప్రతి విధమైన ప్రతి విషయంలో భాగ్యం అంటున్నాడు అది పూర్ణ ఔదార్యం అయిన భాగ్యం పూర్ణమంటే కంప్లీట్ అన్నాడు ప్రతి విషయంలో ఈవెన్ ఆరోగ్యం విషయంలో ఒక్క చిన్న హెల్త్ సమస్య వస్తే మీరు కిందికి కిందికి మీదికి అయిపోతారు మీరు మీరే కదా ఎవరైనా అవుతారు కానీ మనం కాము ఎందుకంటే మనము ఈ విధనాన్ని నేర్చుకున్నాం ఈ విత్తనాన్ని విత్తినాం కాబట్టి దేవుడు మనల్ని ప్రతి విషయంలో పూర్ణ పూర్ణౌదార్య భాగ్యం గలవారన్నట్లు ముఖ్యంగా మీ నీతి ఫలంలో వృద్ధి పొందించును అంటే మీ నీతి ఫలం అంటే మీ యొక్క ఆయనతో ఆయనతో యథార్థంగా కలిగి జీవించడం నీతిని అనుసరించడం అంటే ఏ రూపకంగా తప్పు మార్గాలు జీవించవు అంటే వాక్యానికి విరుద్ధంగా జీవించవు ని విన్న ప్రతి వాక్యాన్ని నువ్వు పాటించడమే నీతి మార్గం అది కలిస్తలంలో మనకు కనిపించదు ఒక ఆదివారం విన్న వాక్యము ఇంకొక ఆదివారం గుర్తికే కూడా ఉండదానికి ఎందుకంటే సోమవారం శనివారం వరకు ఆ వాక్యాన్ని వాళ్ళు పాటించలే అట్లా వాళ్ళు మోసపోయారు అన్నట్టు గలతీలను సంఘం ఎట్లా మోసపోయిందో వీళ్ళు అట్లా మోసపోయారు అందుకే నేను ఇవన్నీ సత్యాలని నేను అనుభవపూర్వకంగా రుచి చూసి కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను అనేకులకు చూపించగలను విధానం కూడా ఎట్లా అనేది చివరి ఒక వాక్యం చెప్పిస్తే కొంచెం కష్టం ఇది భరించడం కూడా మీరు కానీ నేను నా బాధ్యత ఏంటంటే ఇవి నేను చెప్పాలా ఈ దినము నేను కలబడినను ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే అది ప్రభుబాలన కలిగింది ఆయన ఇచ్చిన భారం అది అది నేను తీర్చేసుకోవాలి దించేసుకోవాలా అది వినాలా పాటించేవాడు అభివృద్ధి పొందిండు పాటించిన వాడు శ్రమాల పాలయ్యిండు తేడా ఉన్నదంతా పోగొట్టుకుంటారు కానీ అట్లా నేను చెప్పి కూడా వేస్ట్ కదా వాక్యం నాకేం సంతోషం వస్తుంది చెప్పండి ఎట్టి పర్సనల్ సంతోషం రాదు ఎవరన్నా శ్రమల పాలై దుఃఖాలపై పేదరికంలో శ్రమలతో అనారోగ్యంతో బాధపడుతుంటే నేను నాకు కష్టం అనిపిస్తుంటుంది ఎందుకంటే ఈ గ్రూప్లో ఉండి నీ సత్యాలు తెలుసుకొని కూడా నువ్వు అంత దీనస్థితికి దిగజారిపోయాను అనారోగ్య పాలైపోయాను ఇవి నువ్వు మొదటి నుంచి వినియనంటే ఈ రోజు వరకు నీ పరిస్థితి ఉండకపోయేది కదా సరే మనలో ఉన్నారు వీటిని నిజంగా స్వీకరించి పాటించిన వాళ్ళు గట్టిగా నాకు తెలుసు కానీ వీటిని స్వీకరించకుండా ఏదో ఆచారబద్ధంగా వినేసి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి కూడా నాకు తెలుసు నేను ఎవరి మీద నిందలు ముపుతలేను కానీ చూడండి సామెతల గ్రంథము పదకొండో అధ్యాయంలో ఒక వాక్యం నేను చూపించి త్వరగా బయటకు వచ్చేసి ఈ వాక్యాల నుంచి ప్రకటన గ్రంథం వెళ్ళిపోతాం మనం సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలో చూడండి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఇది విధానం దేవుని విధానం వెద జల్లి పొందిన వారు కలరు తగిన దాని తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు కొంచెం కష్టమేది తర్వాత ఔదార్యము గలవారు పుష్టినందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ఇప్పుడు నేను చేసిన పని అదే ధాన్యము బిగబట్టు వానికి వానిని జనులు శప్పించెదరు చూడండి ధాన్యము బిగబట్టు వాణిని జనులు శప్పించెదరు దానిని అమ్ము వాని తల మీదికి దీవెన వచ్చును విత్తనానికి సంబంధించింది మనం చెప్తుంది విదజల్లడం ధాన్యం అంటే విత్తనమే ఇరవై ఎనిమిదో అసలు ఏముందంటే ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును నీతి మంతులు చిగురాకు వల్లే వృద్ధి నదురు మనం ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మనం చిగురాకు వల్లే వృద్ధి ఉంటాం ఈ లోకస్తులు ధనం నమ్ముకున్నారు అందుకు వాడు ఏం చేస్తాడంటే దాంట్కి ఒక్క పైస కూడా దిగాడు వాని కొరకు వాని కుటుంబ కొరకు వాణి స్వార్థ కొరకే వాడుకుంటాడు సంపూర్ణంగా ఓ విచ్చలివిడిగా జీవిస్తారు అన్నట్టు వాళ్ళు లావేష్గా జీవిస్తారు అన్నట్టు వాటిని లెక్క చేయమన్నట్టు ఆ విధనాలు పాటిస్తాము దేవుని సేవలో పొలంలో నాటుతాము పేదవారి జీవితాలు నాటుతాము అనాదుల జీవితంలో నాటుతాము విదరాల జీవితంలో నాటుతాం రోగి రోగు గ్రస్థ రోగు రోగులు రోగుల జీవితాలు నాటుంటాం వారికి డబ్బులకి మందులు కొనుక్కోనికి డబ్బులు మనం నాటాల చూపించిన ఎన్నిసార్ల వాక్యం చనిపోతున్న వాడి మీద ఉన్న నీ మీదకి వస్తాయని యోగు గ్రంథంలో ఎందుకు వాడు బెడ్ మీద ఉన్నాడు నువ్వు పోతున్నావు హాస్పిటల్కి మాట్లాడలేని చేతున్నాడు పాపం చనిపోతున్నాడు భార్య అక్కడ ఉండి ఏడుస్తుంది పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు నువ్వేం చేస్తున్నావు బిర్యానీ చికెన్ బిర్యానీ దీన్ని ఆ స్థితి చూడు ఒకసారి అక్కడ పోయి పాపం వాడు ముక్కు అది వెంటిలేటర్ మీద ఉన్నాడు సేవకుడు సచ్చిపోతున్నాడు భార్య పిల్లలు ప్రభు మాకు ఏం మేము ఇంత సమర్పించుకొని సేవలు చేస్తుంటే మాకు ఏం వాళ్ళు నేరాలు మొక్కుతుంటారు ఎందుకంటే ఆ నిస్సాయత స్థితిలో అట్లా మాట్లాడతారు యోబు భార్య మాట్లాడినట్టు నువ్వు నిలబడగలవా ఒక సవాల్ ఈరోజు నువ్వు అది చెప్తావా బ్రదర్ ఏం వరి కాకండి బ్రదర్ నేను ఉన్నాను నేను చూసుకుంటాను మీ కుటుంబానికి నేను ఆధారంగా ఉంటాను ఏం భయపడకు బ్రదర్ అని చెప్తావా ఏం కాదు బ్రదర్ నేను బ్రదర్ అని చెప్తావా ఒక పాస్టర్ చనిపోతూ లాస్ట్ మిన్నట్లో చెప్పినట్టు నేనున్నా లేకు నేను వారి ఏం కాదు మీరు మటుకు ఆ బ్రదర్ మాట వినండి ఆయన చెప్పినట్టు చేయండి అని నేను పోయిన వాళ్ళని దర్శించిన నేను చెప్పినట్లు చేయమంటే వాళ్ళు చేస్తేనే లేరు కూడా కొంచెం కష్టమే కదా ఆ బ్రదర్ ఏమన్నాడు అలా నీ బ్రదర్ చెప్పినట్లు చేయండి అని ఆ కుటుంబానికి నేను చెప్తున్నాను కానీ వాళ్ళు వింటలేరు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి పరిస్థితి నాకు నేను వదిలేయాలన్నా వదలలేను కదా దేవుని ప్రేమ అట్లు ఉంటది నువ్వు నాటాలంతే అండ్ నువ్వేం పిచ్చాను బా బ్రదర్ నీ కుటుంబాన్ని చూసుకో నీ పిల్లల్ని చూసుకో నువ్వేంది బ్రదర్ పిచ్చోలాగా డబ్బులు అట్లా ఎక్కడ పడితే నాకు తెలుసు ఆ స్వరము సైతాన్ ధనేష్ ఇంతవరకు విన్నది దేవుని స్వరం కదా కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేస్తాను మీరు విత్తకుండా ఆయన దగ్గ ఆయన దగ్గర నుండి ఏమి మీరు పొందుకోలేరు ప్రతి విషయంలో ఇందాక నేను చూపించిన ప్రతి విషయంలో బిగబట్టి వితితే మీకు వచ్చేది కొంచెమే సమృద్ధిగా వితితే మీకు వచ్చేది సంపూర్ణంగా సరే ఇప్పుడు మనము ఒక ప్రకటన గ్రంథం పదిహేడో వాక్యాన్ని కొంచెంసేపు చూపిస్తాము ఈ వారం యాక్చువల్గా మీ ధ్యానిలకు సంబంధించింది మరి పార్శికులకు సంబంధించిన బోధ మనం చూడాలా ప్రకమ గ్రంథం పదిహేడవ ధ్యానం మనం చూస్తున్నాము ఏడు తలలు కలిగిన మృగం గురించి మొదటి మూడు తలలు మనం ధ్యానించిన గతంలో పోయిన వారం వరకు ఈరోజు నాలుగవ తలకు సంబంధించిన విషయాలు ధ్యానించాలా మొదటి తల ఏందో మీకు తెలుసు మొదటి తల ఐగుప్తుకు సంబంధించింది అది ఇనప అని నేను చూపించిన గతంలో ఐగుప్తు అంటే ఇనప హనప కొలిమి అంటే తేళ్లకి సాదృశ్యం కాబట్టి ఐగుప్తులో తేళ్ల కాటు వలన ఇస్సాల్ పలు బహుశ్రమలు పాలైన అనేసి నేను చూపించిన గతంలో కాబట్టి ప్రకృతి సహజంగా అది జరిగింది కానీ ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్నది ఎందుకంటే కొంత రాసిన పత్రిక పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది పాతవి గతించినాయి ఒకప్పుడు ప్రకృతి సహజంగా ఉండే ఇప్పుడు సమస్తం కొత్తవైనయి కానీ అదే మొదటి కొంత రాసిన పత్రికా నేను చూపించిన వారికి అంటే ఇష్టాలు ప్రజలకి ప్రకృతి సహజంగా ఉన్న ఇష్టాలు ప్రజలకి దృష్టాంతములుగా జరిగి అంటే కండ్ల కట్టినట్లు జరిగినాయి అవన్నీ ముందు జరిగినాయి వారికి దృష్టాంతములుగా జరిగి యుగ మనకు బుద్ధి కలగడం కొరికై అవన్నీ రాయబడను అని చూపించిన వాక్యం అప్పుడు నాకు ఆ పరిశుద్ధ ప్రవచన ప్రవచనాన్ని ఎట్లా అర్థం ఆ ఒక్క వాక్యం నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే పాత నిబంధన కాలంలో ఇస్సాల్ పలు ఎటువంటి అనుభవాలు ఉండబోయినరో కృత నిబంధనలో ఆత్మీయ ఇసాయిల్ కూడా అటువంటి అనుభవాలు పోవాల్సిందే లేకపోతే దేవుడు నీతిగల న్యాయవాది చెప్పలేవు వాళ్ళకొకట్టు నీకొకటిట్ట వాళ్ళకొకటి నీకొకట అన్నట్టు నువ్వు రేపు అడగచ్చు ప్రశ్న ఒకటి ఆయన ఆయన యథార్థవంతుడు నీతిగల న్యాయవాది కాబట్టి ఇసాల్ పలు ఎటువంటి శ్రమలుగుండబోయండ్రో క్రైస్తలు కూడా అట్లనే శ్రమలుగుండబోతారు తేడా అయింది అంటే ఇవి ఆత్మీయం అయిపోయినాయి కానీ ఆత్మీయమైనప్పుడు అది శ్రమ అని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు ప్రవ్వా ఇది అని అంటూ నువ్వు కానీ అవి నీ నువ్వు కోరుకొని తెచ్చుకున్న వాడిని నేను చూపిస్తా ఎన్నిసార్లు వాక్యం ప్రతిదీ నువ్వు కోరుకొని తెచ్చుకున్నావు నువ్వు సన్నిధిలో సమయం గడపలేదు ఏ రోజు గంటసేపు ఆయన మాట్లాడలేదు ఏ రోజు ఆయన తను భాషలో సూచించలేదు ఆయన తను సంభాషించలేదు నీకు ఏవి కూడా మర్మాలు బయలుపరచబడలేదు ఏ మార్మం కూడా నీకు బయలుపరచబడినప్పుడు నువ్వు రక్షణానుభవంలో ఉన్నట్టు ఎట్లా గ్రహించగలుగుతున్నావు ఆయన నీకు అవన్నీ చూపించాలా కదా తన బిడ్డకు చూపిస్తాడు కదా తన దాసలైన ప్రవక్తలకు తాను సంకల్పించిన వాటిని ప్రభువు తెలియజేయకుండా ఏవి చేయడం ఆమోసు గ్రంథంలో మరి మనకి ఏమన్నా చూపిస్తుండా ఏమన్నా మాట్లాడుతుండ అంటే నువ్వు ఇంకా పాలుదాస స్థితులనే ఉన్నావు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి ఈరోజు కాబట్టి ఐగుప్తు అన్నప్పుడు ఇనుప కొలిమి లేక తేలక సాదృశ్యం పిసల్పల్లిని బానిసలాగా చేసుకొని వారిని బల్లెంతో పొడిచింది చంపింది శమల కొరడాలతో కొట్టింది కొరడాతో కొట్టడం అంటే తేలు కుండి అన్నట్టు అది అదే రీతిగా ఐగుప్తు మీద అశురులు విజయం పొందినారు అని నేను అప్పుడు ఐగుప్తు ఏమవుతుంది ఐగుప్తు గొప్ప జనం అవుతుంది అశూరు ఐగుప్తు మీదికి దాడి చేసేస్తుందో అషూరు ఏమవుతుంది ఐగుప్తు కుమార్తె అని మనం చూపించిన వాక్యం నేను గతంలో ఐగు ఐగుప్తు కుమార్తె అంటే ఐగుప్తులు ఉన్న కుమార్తె అంటే మీకు తెలుసు విశాల పైలనే ఐగుప్తు కుమార్తె అంటే ఐగుప్తులు ఉన్న కుమార్తె ఐగుప్తు తేళ్ళకి సాదృశ్యం అయితే ఐగుప్తు కుమార్తె గొప్పజనం సాదృశ్యం ఇప్పుడు సర్పంలు రావాలా సర్పములు అంటే అశ్వరియులు అశ్వరియులు సర్పములు కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు ఇప్పుడు సర్పములు తేళ్లు గొప్పజనం మూడు గుమి ఇది విధానం ఇది గ్రహించాలి ఇది మనం టూ థౌసండ్ ఎయిట్ నుంచి చూస్తున్నాం ఇదే వాక్యం ఎక్కడ మార్పు లేదు మనలో ఈ వాక్యాలలో కాబట్టి ప్రతి స్థలంలో బైబుల్లో పాత నిబంధన కాలం మొత్తుకొని క్రొత్త నిబంధన వాక్యాల వరకు ఈ విధానాలు నడుస్తూనే ఉన్నాయి దాని తర్వాత వచ్చింది బబులోన్ బబులోను తేళ్లకి సాదృశ్యం అని మళ్ళా నేను మీకు అయితే ఏం జరిగింది ఐగుప్తు మీద అషూర్ విజయం పొందింది అప్పుడు ఐగుప్తు కుమార్తె అశూర్లో బానిసలాగా ఉంటున్నారు అయితే అషురు అషురు మీద బబులోను విజయం పొందినప్పుడు అషురు కుమార్తె దాని తర్వాత అషురు మారుతుంది అంటే గొప్ప జనంగా మారుతుంది అక్కడ తేళ్లున్నాయి సర్పంలోనే అషుర్ అంటేనే సర్పం కదా బబులోన్ అంటే తేలు అన్నట్టు అదే రీతిగా ఇప్పుడు ఏమవుతుంది బబులోన్ మీదికి క్రొత్త రాజు విజయం పొందడానికి వస్తున్నాడు ఇప్పుడు యుద్ధానికి కాబట్టి ప్రతిదీ ప్రతి రాజ్యంలో ఈ మూడు గుంపులు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఈ మూడు గుంపులు మనకి కనిపిస్తనే ఉంటాయి నాలుగో గుంపు ఎప్పుడు బయట ఉంటుంది అని నేను సార్ మీకు చెప్పించిన ఎక్కడ చూసారు చెప్పండి నాలుగో గుంపు ఎప్పుడు పాత కాలంలో పాత కాలంలో నాలుగో గుంపు ఎప్పుడు ఊరి చివరిన గుడిసెల కూర్చుంది ప్రవక్త వాడికి తినే తిండి లేదు బటలు సరిగలేవు గడ్డము పిచ్చొని లాగా ఉంటున్నాడు రాత్రి బగళ్ళు ప్రార్థననే కూర్చుంటాడు ఉపాసలు ఉంటున్నాడు ఊరి చివరిలో వచ్చి అన్నం వేస్తే పాపం వాడు తింటున్నాడు ప్రవక్త కానీ యాజకుడు తేడా అదే ప్రవక్తకి యాజకుడికి పాత నిబంధన కాలంలో యాజకుడు ఏం చేస్తుండడు ప్రక రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు రాజు దగ్గర ఉంటున్నాడు రాజు అన్నం తింటేప్పుడు వాడి సన్నిధుల కూర్చొని వాడితో పాటు రాజు దినే ఆహారం తింటున్నాడు యాజకుడు కానీ ఈరోజు కూడా దేవుడు యాజకులతో మాట్లాడినట్టు నేను చూడండి ఒక సమయల దేశాలు తప్ప ఎందుకంటే సమయలు యాజకుడు మరియు ప్రవక్త తగ్గిన వాళ్ళంతా యాజకులే యాజకులతో మాట్లాడినట్టు ఎక్కడ మనం చూడండి బైబుల్లో ఎందుకంటే ఎక్కువ తినే వాళ్ళతో ఇది సమస్య బాగా ధన మీద వ్యామోహం వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అది దేవతలాగా మారుతుంది నేను ఎన్నిసార్లు మీకు చెప్పించిన వారి కడిపే వారి దేవతని ఉపవాసం ఎవడుండలేడో ఉపవాస ప్రార్థనలు ఎవరు చేయలేడో వాడు వాడంటే భయం నా కొగా ఎందుకంటే వాణిలో సంపూర్ణంగా దురాత్మలు చుగూస్తుంటాయి ఏమి తిందుమా ఏమి త్రాగుతుమా ఏమి దలిస్తుమా అవి దయ్యపు ఆత్మలు అన్నట్టు అవి కాబట్టి నేను అందుకే మాట్లాడుతుంటే ఎప్పుడు తిండికి విషయంలో ఎక్కడ పోయినా ఒకటే ట్రిప్లో తినేస్తా సెకండ్ ట్రిప్ చాలా కష్టం నేను తినడం ఏ ఫంక్షన్స్కి పోయినా ఏ పార్టీస్కి పోయినా నేను అన్ని సాలెడ్స్ తినేస్తుంటాను ఈ బిర్యానీ గిర్యానీలు తినను నేను ఎప్పుడు కాదు నుంచి కూడా చాలా తక్కువ బలవంతం చేస్తే వాళ్ళ కోరు కానీ అట్లా అట్లా తింటా ఎక్కువ పచ్చి అన్నీ తినేస్తుంటాయి శాలెడ్లు అన్నీ క్యారెట్లు బీట్రేట్లు అది ఏంటి అది కుంబర్లు అవి ఫుల్ని తినేస్తుంటాను నేను వేరే వాటి మీద నా వ్యామోహాన్ని నేను ఆహారం మీద లేవు నువ్వు ప్రార్థన చేయలేవు ఉపాస ప్రార్థన చేయకపోతే నీ ప్రభువు చూపించి ప్రభుని పల్లకొప్పు దర్శనంలో చూడలేవుసాధ్యం రాబోతున్న ఏం జరగబోతుందో దేవుడు చూపించనే చూపించాడు నీకు చూపించకుండా ఏమైనా చేస్తుండే ఈ లోకంలో దేవుడు అంటే ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథము సరే దానికి ముందు ఐగుప్తు ఇనుపు ఇనుము లేక తేళ్ళక సాదృశ్యం అశురు సర్పంలో సాదృశ్యం బబులోను తిరిగి తేళ్ళకు సాదృశ్యం దాని వచ్చేది మీకు తెలుసు పారసిక దేశాలు బబ్బులోని మీదికి ఇప్పుడు పారసిక దేశం వస్తుంది అంటే మాధుయులు పారసికులు ఇద్దరు ఉంటారు ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయం ఎర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం ఏం చేస్తున్నామంటే బాణములు బాణములు చికిలి చేయుడి కేడములు పట్టుకొని బాణములు చికిలి చేయుడి మేక్ బ్రైట్ ది ఆరోస్ అంటే చికిలి చేయడంటే దాన్ని సాధన పట్టండి ముందు వాటి బాణములకి ముందు కొషగా ఉంటాయి కదా వాటిని మంచిగా తేజ్ చేసుకోండి మన భాషలు చెప్పాలంటే ఎవరితో మాట్లాడుతున్నా చూడండి దేవుడు ఈ మాట బాణములు చికిలి చేయుడి అంటే ను ఉదయం లేస్తే నీ పనిముట్లన్నిటిని నువ్వు బాగా చికిలి చేసుకోవాలా అంటే షార్ప్ చేసుకోవాలా సో మరి చీమల నేర్చుకోమని ఎందుకు చెప్పిండే అదే కారణం అన్ని క్రొత్త విషయాలు నేర్చుకోవాలా నువ్వు కాలేజీకి పోవాలా మంచిగా చదువుకోవాలా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలా అన్ని విషయాలు నేర్చుకోవాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలా నేను ఇప్పుడు కూడా ఈ యంగ్ పీపుల్ నేర్చుకున్నట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటున్నా ఇప్పుడు ఈ ఏజ్లో పైతాన్ ఇట్లాంటి రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి నేర్చుకుంటున్నాయి నేను ఐ మన ఐటీ ప్రొఫెషనల్స్కే అవి చాలా కష్టం నాకు కూడా కష్టమే కానీ నేను నేర్చుకుంటున్నా నేర్చుకొని వాడుతున్నా కూడా ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు బ్రతకాలంటే ఈ లోకంలో ఉద్యోగాలు చేసుకోవాలంటే నీకు ఇవి అవసరం కబటి ఉదయం లేస్తే నీ పని ముట్లను అన్నిటి నువ్వు చికిలి చేసుకోవాలా షార్ప్ చేసుకోవాలా నీ కత్తులు నీ నువ్వు యుద్ధానికి పోయే ఆ యొక్క ఖడ్గాలని బాగా చికిలి చేసుకోవాలా మెరవాల తలతల మెరవాలంటాడు అది నువ్వు తేజ్ చేసుకుంటే మెరుస్తాయి అన్నట్టు అవి కేడంలో పట్టుకున్నాడు అంటే షీల్డ్ నీ లెఫ్ట్ హ్యాండ్తో షీల్డ్ పట్టుకోవాలి అది బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే అది విశ్వాసం సంబంధించింది కదా ఎఫ్ఎస్ రాష్ట్రపతి కలు అది విశ్వాసం సంబంధించింది ఇప్పుడు చూడండి చికిలి చేయిడి కేడెంలు పట్టుకుని బబులోను నశింప చేయుటకు యహోవా ఆలోచించుచున్నాడు ఇది సెకండ్ టైం కూడా నెరవేరబోతుంది అదే మన బోధంత మహాబులును కూలెను అంటే అర్థం అదే సెకండ్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం కూలిపోతుంది ఏది ఇర్మియా గ్రంథం యాభై ఒకటో ఉద్యమం పదకొండులో బబులూను నశింప చేయుటకు యహోవా ఆలోచించుచున్నాడు ఎందుకు ఆలోచిస్తున్నాడు చెప్పండి టైమింగ్ ఎంతో టైం ఇచ్చిండి ఎంతో అవకాశం ఇచ్చిండి అయినా అది మారలేందుకు అది విగ్రహారాధన ఈ ఈ రాజ్యాలన్నీ విగ్రహారాధన రాజ్యాలు ఇవి అందుకు వాటిని దేవుడు అందులో కుమార్తె కుమారి అనుంది కదా కుమారి అంటే గొప్ప జన సగం సత్యం సగం అబద్ధంలో ఉంటారు పండగ క్రైస్తవులు అంటారు వీళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళని వాళ్ళని కూడా వాళ్ళు నశించిపోతారు అనేసి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు వాళ్ళు నశించుకోవడం మనకి ఇష్టం లేదు కానీ తప్పదు వాళ్ళు నశించిపోవాలి ఎందుకు వాళ్ళు పాపం ఉన్నారు సగం సత్యం సగం అబద్ధం ఉన్నారు ముద్ద అంత మంచి ఉండి కొంత ముద్ద పులిసినదైనా అంత పులిసిపోద్ది కదా కొన్ని రాష్ట్ర కాబట్టి ఎందు ఎట్లా వీళ్ళని నశింపజయబోతుంది చూడండి బబులు మాదీల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు కొంచెం కష్టమే అంటే శత్రురాజులని దేవుడు రేపు చెన్నాడు బబ్లోని మీదికి శిక్షించడానికి బబ్లోని నశింప చేయడానికి శిక్ష నశింపజేయడానికి అది యహోవ చేయు ప్రతిదండన తన మందిరంను గుర్చి ఆయన చెయ్యి ప్రతిదండన ఇది నేను చాలాసార్లు చూపించిన గతంలో తన మందిరంను గూర్చి ఆయన చెయ్యి ప్రతిదండన అంటే చర్చికి పనిష్మెంట్ ఇస్తా అంటున్నాడు ఇక్కడ ఇంగ్లీష్ లో యహోవ చెయ్యు ప్రతి దండన తన మందిరంను గూర్చి ఆయన చేయు ప్రతి దండన మందిరముని మందిరం గూర్చి ఈ ప్రతిదండన కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఈ యొక్క రాజ్యాలన్నీ విగ్రహారంతో నిండిపోయి దేవుణ్ణి దూరం చేసినాయి అందులో ఎప్పుడు చిక్కబడ్డ వాళ్ళు గొప్ప సమూహం వీళ్ళందరూ ప్రపంచమంతటా చెదిరిపోయిన వాళ్ళనేది అదే అధ్యాయం అంటే ఒకసారి ఇరిమియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఇరిమియా గ్రంథము యాభై అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూస్తాం కాబట్టి బబులోని మీదికి దేవుడు పంపిస్తున్న రాజులను చూడండి దాని మీదికి అంటే బబులోని మీదికి పూటకై మాధుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి భూమి కంపించున్నది నొప్పి చేత అది గిజిగిజ లాడుచున్నది నివాసి నివాసీ లేకుండా బబులోను దేశంలో పాడుగా చేయవలనని బబులోను కూర్చిన యోవ ఉద్దేశము స్థిరమాయను కాబట్టి ఇప్పుడు మాదిల రాజు బబులోని మీదికి యుద్ధానికి వస్తుంది నాలుగవ తల కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం ఇప్పుడు వీటిని అర్థం చేసుకోవాలా మహాబబులోనిలాగా తయారైంది మతపరమైన జీవితము దాని మీదికి ఇప్పుడు ఈ యొక్క మన మాదీల రాజు లేక పారసికుల రాజు మాదీలు పారసికులు రెండు గుంపులు ఇవి నేను అనేక పర్యాలు చూపించిన ప్రతి రాజ్యంలో రెండు గుంపులు ఉంటాయని ఐగుప్తులు కూడా మనం చూస్తాం తేళ్లు డామినేట్గా ఉంటాయి సర్పములు ఉంటాయి అంటే సాధారణంగా ఒక స్థితిలో సర్పంలు డామినేట్గా ఉంటాయి అంటే పైకి ఉంటాయి తేళ్ళు కింది ఉంటాయి కానీ ఐగుప్తుల తేళ్లు పైన ఉన్నాయి అశుర్ కష్టపడికి సర్పం పైన అదే బబులుకి వచ్చినప్పటికీ మళ్ళా తేళ్లు పైకి వచ్చింది అగ్నికోలిమి ఉంది కదా అక్కడ కూడా శత్రఘ్ మీకు అభ్యంతకోం అందిస్తారు అది అగ్నికోలిమి కాబట్టి అది తేళ్లకు సాదృషం మీరు చెప్పండి ఇప్పుడు మాదీయులు తేళ్లకు సంబంధించిన లేక సర్పాలకు సంబంధించినరా ఎవరు చెప్తారు చెప్పండి అక్కడ ఉంటుంది ఆత్మీయాన్ని నడిపింపుడు ముప్పై వర్షంలో ఏం చెప్తుందంటే బబ్లోను కూర్చిన జహోవ ఉద్దేశము స్థిరమాయనంటే గైపోయింది రెడీ యక్షణాలన్నా బబ్బులను కూలొచ్చు ఇల్లుగా ముగించచ్చు బబ్లోను పరాక్రవంతులు యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటలలో నిలిచిచున్నారు వారి పరాక్రమ బలహీనత ఆయను వారు స్త్రీల వంటి వారు అరి ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ దేశము సైనికులు స్త్రీల వారిపై భయపడుతున్నారట వారి నివాస స్థలములు వారి అడ్డగడియలు ఆ విరిగిపోయేను అతని పట్టణం అంతవి పట్టబడను కోనేటి జమ్మును అగ్నిచేత కాల్చబడను దాని యూదులు దిగులు పడిరి అని బంట్రోత్ వెంబడి బంట్రోతును దూత వెంబడి దూతయు పరిగెత్తిచ్చు బబులు రాజునకు తెలియజేతురు దాని రేవులు శత్రువశమాయను ముప్పై వచనము గురించి మనము గతంలో చాలాసార్లు ధ్యానించినాం ఏంటంటే ఇస్రాయల్ దేవుడిను సైనిక అధిపతి యోహోవ ఇలాగో సెలవుచ్చి బబులోను పురము చదరము చేయబడిన కళ్ళెము వలె ఆయను ఇంకా కొంతసేపటికి దానికి కోత కాలము ఇది ఆశ్చర్యమైన వాక్యం ఎందుకంటే పాత నిబంధన కాలంలో అది చదరం చేయబడింది ఈరోజు మీకు అది కండ్లే కనిపించదు ఉత్తర దిక్కు నార్త్ ఇరాన్ పోతే ఇరాక్ పోతే అక్కడ ఉండేది ఒకప్పుడు మైదానం పెద్ద మైదానం అది ఇప్పుడు అది అగాధంలోకి ఆ దేశం కొన్ని థౌసండ్స్ కిలోమీటర్స్ ఉండే దేశము అది అగాధంలోకి వెళ్ళిపోయింది ఈరోజు చదరం చేయబడింది కండ్లే మళ్ళీ కనిపించదు అది కానీ కొంతకాలం కొంతసేపటికి దాన్ని కోత కాలం వచ్చిను చదనం చేయబడ్డాక కోత చెప్పండి అది తిరిగి కనిపించకపోతుంది మళ్ళా తిరిగి చూడబోతుందా మనం దాన్ని అదే ప్రకటన గ్రంథంలో కొంతకాలం అంటే కొంతసేపటికి దానికి కోత కాలం వచ్చిను ఈరోజు దాన్ని కొత్త కాలం కాలం నా కాలం అది కాబట్టి బబులోనికి వ్యతిరేకంగా అనుంది వాక్యం మరోసారి చూడండి ఇరవై ఎనిమిదో అని అక్కడికి ముగిచ్చేస్తాను దాని మీదికి పోటగా మాదిల రాజులను వారి అధిపతును వారి ఏర్కను అతడు ఏలుచండు సర్వదేశమును చూడండి అతడు ఏలుచుండు సర్వ ఆల్ నేషన్స్ అన్న ఇంగ్లీష్లో సర్వ దేశము అంటే అన్ని దేశాలు ఏడు దేశాలు మనం చూసినాం కదా సర్వ దేశముల జన్లందరినీ అంటే ఏడు దేశాల నీకు ఇక్కడ కనిపిస్తుంది తిరిగి అని చెప్తుంది సరే ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తా ఏడు దేశాలని మీకు తెలుసు ఐగుప్తాషూరు పబ్లోను పారిసికులు మాదిల పార్సికులు తర్వాత గ్రీకు దాని తర్వాత రోమా సామ్రాజ్యము దాని తర్వాత పర్లోక రాజ్యం ఏడవ రాజ్యం అది ఆ పర్లోక రాజ్యం నుంచి ఎనిమిదవ రాజ్యం బయటకు వస్తుంది ఎనిమిదవ అది మనం చూపించిన గతంలో ఆ ఎనిమిదవదే ఏషావు తలకాయ అనేది ఇవన్నీ ఆత్మీయమైపోయి నేను చూపిస్తున్నాను ఈ గతంలో కాబట్టి ఒక్కటే వాక్యాన్ని నేను చూపించి ఇంకా ముగించేస్తాను దానిల గ్రంథము ఐదవ అధ్యాయం దాని గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవష్టంలో ఆ యొక్క బెల్ షాజరు అనే రాజు కాలంలో జరిగింది ఇది మనకు తెలిసి బెల్ షాజర్నేది నిముకర్ నిజరు కుమారుడైన బెల్షాజరు అతను ఒకనొక దినము విందు చేసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి తెచ్చుకున్న ఆ బంగారు పాత్రల్లో ద్రాక్షరసం పోసుకొని దాగుతున్నాడు వీటికి ఆత్మీయ సత్యాలనే నేను ఇప్పుడు రక్షణ అనుభవం లేకుండా నువ్వు దేవుని మందిరంలో ద్రాక్షరసం ఎట్లా పొందుకోగలవు అది ఆత్మీయమైన సత్యం అయితే ఇరవై ఏడవ లక్షం కష్టప్పటికీ అక్కడ మినే మినే టెకెల్ ఉఫార్ సింగ్ అది మనకు తెలుసు మెనే మెనే టెకెల్ ఉఫార్ ఆ భాష ఎవరికి అర్థం కాలేదు ధాన్యులు కూడా అర్థం కాలేదు ఒకవేళది హెబ్రి భాష అయితే ధాన్యాలకు అర్థమయ్యేది ఒకవేళ అది బబులూరు భాష అయితే అర్థమయ్యేడుది ఒకవేళ అది ఐగుప్తు భాష అయితే అర్థమయ్యాడు ఈ భాష కానే ఈ భాష ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోక నుంచిందంటాడు కదా దేవుడు మాట్లాడుతున్నాడు తన హస్తం దేవుడు తన హస్తంతో రాస్తున్నాడు అంటే దేవుడు మాట్లాడే భాష అది అది ఎవరికి అర్థమవుతుంది చెప్పండి ఎవరికి అర్థం కాదు ఆ భాషల అర్థం భాషల వరం ఉండి భాషలు అర్థం చెప్పేవాడికే అవి అర్థమవుతాయి దాని అన్యలు కాదు ఉండే ఎట్లుంటే చూడండి దానిలో ప్రార్థన చేసి చెప్పిండు ఆ రాజుతో ఏమంటున్నాడు బెల్సాదర్తోని ఈ వాక్యభావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను కొలత వేస్తే టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా తక్కువగా కనబడుతీవి మన జీవితాలు కూడా అంతే మనల్ని లెక్కేస్తున్నాడు నువ్వు చేసిన పండ్ల విషయంలో లెక్క చూస్తున్నాడు త్రాసులు నిన్ను తూస్తున్నాడు నువ్వు ఎక్కువకున్నావా తక్కువ తర్వాత ఇరవై ఏడవ ఫెరెన్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసికులకును ఇవ్వబడను ఎంతమందికి ఇది మనం చూశనం గతంలో ఛాన్సాలు ఇరవై ఏడో నీ రాజ్యము అంటే బబులోను నీ వద్ద నుండి విభా విభాగింపబడి అంటే డివైడ్ అవుతుంది ఎన్నిగా ఎంతగా డివైడ్ అవుతుంది మాదీలకును పారసీకులకును అంటే రెండు గుంపులు అవి ఇప్పుడు నీ రాజ్యము మూడో గుంపు అవుతుంది మూడు గుంపులు ఉన్నాయి ఇక్కడ బబులోను మాదీలు పారసికులు అప్పుడేమవుతుంది మాదీలు పరిపాలిస్తే పారసికులు పరిపాలిస్తే బబులును కుమార్తె అవుతుంది అంటే గొప్ప జనం అవుతుంది బబులును కుమార్తెగా మారిపోయింది కాబట్టి ఈ మాదీల పారసికుల రాజు ఎవరు దర్యావేష దర్యావేషు బహు కఠినమైన రాజు ఆయన కాలంలో బెల్సాదర్ చనిపోవడం మనం చూస్తున్నాం ఇప్పుడు అచ్చండి ముప్పై వర్షం ఆ రాత్రి అందే కల్దిల రాజకు బెల్షాజర్ హతుడు అయ్యాను మాదీయుడకు దర్యా వేసి అరవది రెండు సంవత్సరంలో వాడే సింహాసనము ఎక్కాను ఇప్పుడు ఇది పారసిక రాజుల కాలం అంటే మాదీయుడు మాదీయ రాజ్యము పారసిక రాజ రెండు గుంపులు కాబట్టి ఎవరు చెప్పగలరు నేను ఇక్కడ ఆపేస్తాను మాదీయులు పారసిక్కులు ఎవరు ఎవరు చెప్పగలరు ఇందులో ఏది సర్పము ఏది తేళ్ళు ఎవరు చెప్పగలరు తోచే వారం వరకు మనం ఆగుదాం ఎవరు చెప్తే వాళ్ళకి చాక్లెట్ అన్నట్టు అంతే అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు పరిశుధాత్మ నడిపింపుందని రుజువైతుంది సరే కొంచెం కష్టమేది ఎందుకు మమ్మల్ని ఇంత ఈ కట్టంలో పెట్టేసినామన్నది పెట్టకపోతే మీరు గురువు మీరు అభివృద్ధి పొందరు కాసిపిల్లాగానే ఉండిపోతారు ప్రార్థిస్తాం పర్షుదర వరు దేవా మీకు వదనాలనైనా గొప్ప తండ్రి మీకు కృతజ్ఞతలేసాయాబా గతం గతంలో ఉన్న వాటిని ముందుకు తీసుకొని రప్పిస్తానన్నారు నేను అవును ప్ర అవి రప్పించినప్పుడు అవి ఆత్మీయమవుతున్నాయని ఆత్మీయమయమవుతున్నాయని మీరు మాకు చూపించినారు కాబట్టి నేను గతంలో మనం ఏమీ వితితే వాటిని పంటి అని జ్ఞాపకం చేస్తున్నారు మీరు అది ఇచ్చింది కూడా మీరే నైనా కాబట్టి మీ విత్తనాన్ని మేము మీ సంధ్య నాడుతున్నాం నైనా దానికి తగిన ప్రతిఫలం మీరు మగిస్తారు కొంతకాలానికి అవన్నీ తిరిగి వస్తాయన్నారు మీరు కాబట్టి నేను ఈ సత్యని గ్రహించి మేము దొంగలం కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం నా మందిరంలో మీరు దశమ తీసుకొని రాకుండా దొంగలైతే అన్నారు మేము ఇప్పుడు దొంగలించడం నేను ఇచ్చిన దాంట్లోకి మీరు నాకు ఇవ్వకుండా దొంగలైతే అంటాడు నా డబ్బునే మీరు దొంగలించాలంటున్నాడు కాబట్టి ప్రవ్వ ఈ విషయంలో మేము బహు జాగ్రత్తగా ప్రవర్తించలాగానే శాపడండి మేము ఎంతగానో పోగొట్టుకున్నాం మా లైఫ్లో అన్ని విషయంలో మేము పొగట్టుకున్నాం ప్రభా ఆరోగ్యం పోగొట్టుకున్నాం ఆస్తులు పోగొట్టుకున్నాం ఒక గృహం లేకపోయింది ఇటుకలు మూసేది రెండు గృహాలు కట్టుకుంది ప్రభా ఎంతగానో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ లక్షల జీతాలు సంపాదిస్తూ ఒక ఇల్లు భయంకరమైన స్థితిలో ఉన్నాం నైనా క్షమించండి మేము సరైన సమయంలో వితనం నాటలేకపోయినాం నైనా అనుకరించండి ఒక అవకాశం ఇవ్వండి కనీసం ఇప్పుడన్నా మేము నాటతాం రాబోదే నెలలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం వింటున్న వారందరినీ ఆశ్రయించండి దీన్ని స్వీకరించి సమృద్ధిగా మార్పు చెందలాగినప్పుడ ప్రతి విషయంలో మీరు సమృద్ధిస్తున్నారు నేను కాబట్టి మాకందరికీ మీరే సహాయపడుతండి ఈ వాక్యాన్ని మేము ఎట్లా పాటించలో మాకు జ్ఞానం అనుగ్రహించి ప్రభ మేము మర్చిపోవడానికి వీళ్ళేది ప్రవ్వ వాక్యాన్ని విని వెళ్ళిపోయేవాడు అవతలకు వెళ్ళిపోయేవాడు మీ సన్నిధిలో ఉండరని చెప్తుంది మేము అవతలకు వెళ్ళిపోయే వాళ్ళకి ఉండం నైనా మీ శరీరలో సమయం గడపం అటు భాగ్యాన్ని వింటున్న వారందరికీ అనుగ్రహించండి స్వస్థతలు దయచేసి రెస్టరేషన్ అనుగ్రహించండి మేము ఏమేమి చేయలేదు ఆ పండ్లన్నీ తిరిగి చేయాలి దశమ భాగం లే ఓ ప్రభా అర్పణలు సంపూర్ణంగా మేము అర్పించుకోవాలైన ప్రతి విత్తనాలని పేదలలో మేము వాటిని సమర్పించుకోవాలి పేదలలో మేము ఆ వితనాన్ని వారి జీవితాలలో వారి కుటుంబాలలో అనాథల జీవితాల్లో తండ్రి మళ్ళీ విధానాల జీవితాలలో తండ్రి లేని వారి జీవితాలలో తల్లి భర్తలు లేని వారి జీవితాలలో ప్రభా ఓ చాలా భయంకరమైన స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఈ రోజునైనా విత్తకుండా పంటను ఆశిస్తుంది నన్ను ఆశరించు ప్రభా అంటుంది నాటలేని స్థితిలో ఉంది ప్రభా నాకు ఆరోగ్యం అంటుంది కానీ ఎప్పుడు నాటలేదు ఆరోగ్యంలో ప్రభా నాకు ఐశ్వర్యం అనుగ్రహించి ఉంటుంది కానీ నాటలేదు ఆ అంతగా నిర్లక్ష్యమైన జీవితంలో ఉంటున్న క్రైస్తవ జీవితాన్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం వారి మీద మాకు ఏ ద్వేషం లేదు ప్రభా వారు ఫలపరితం లేకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది ఆ బాధని మీరు తప్ప ఎవరు అర్థం చేసుకోర కనుకరించండి మరోసారి మా మీద మేము ఈ క్షణం పశ్చాత్తపడాలా మార్పు చెందాల క్షమించకమని కోరుకోవాలి ప్రభావ నేను విత్తనం నాటలేకపోయినాను ప్రభా అందుకే నాకు అన్ని శ్రమలే కనుకరించండి నిన్న నన్ను క్షమించు ప్రభు నాకు ఒక అవకాశం ఈ ప్రభు తిరిగి వాటన్నిటిని రెస్టోర్ చేసుకోను నా జీవితంలో అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరూ కనకరించమని ఏసు క్రీస్తు పక్షుద నామంన ప్రార్థించిన తండ్రి ఆ మన ప్రభుత్వ ఏసు క్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండునగాక ఆ మెన్ ప్రైజ్ లాట్ ప్రేజలారా ఆమేన్ ప్రజలారా అందరికీ ప్రజల సిస్టర్ ఆమేన్ ప్రజలారా ప్రజల సిస్టర్ బ్రదర్ అందరూ ప్రజల ఇంజ బ్రదర్స్ అందరికీ ప్రజల అందరికీ ప్రజల సిస్టర్ ప్రజల సిస్టర్